జరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్గున్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాదాచార్యపే గురు పరంపరా ద్రం క్రుణయామదేవాద్రం పశ్యే మాక్షత్ర స్థిరైరంగు ఈష్టవా దూసూత స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తినస్తాక్ష్యోష్టమే స్వస్తినో బృస్పతి ఓ శాంతిశాన్ని నిరోధో నోత్పత్తి బద్దో సాధక నుర్న వై ము పరమాత సృష్టి ప్రళయాలు అనేవి వాస్తవంగా ఏమీ లేవు ఉన్నాయని మానవుని యొక్క మస్తిష్కం చేసుకున్న కల్పన ముఖ్యంగా తర్కశాస్త్రం యొక్క సంప్రదాయం వీడికి అలవాటు అయినట్లయితే తర్కమే కానక్కర్లా ఈవెన్ లోక దృష్టిలో కూడా మనకి ఎప్పుడూ మనస్సు కారణకార్యభావంలో తగులుకొని ఉంటుంది ఎప్పుడూ కారణకార్యభావంలోనే ఉంటాడు సో ఉదాహరణకి ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి మనిషి చేతనుడు కదా ఎక్కడి నుంచి వచ్చాడు అఖండ చైతన్యం ఈశ్వరు నుంచి వచ్చాడు అని అనుకోడు మళ్ళీ ఎక్కడికి పోయాడు అఖండ చైతన్యం ఈశ్వరులోకి పోయాడు అని అనుకోడు అలా అనుకోడు అనుకుంటాడంటే అంతకుముందు గుర్రం నుంచి మనిషిలో వచ్చాడు మళ్ళీ మనిషి నుంచి దేవతకు పోతాడు ఒక లెవెల్లో అలా చెప్పొచ్చు కానీ ఇప్పుడు మరి ఆ లెవెల్ కాదు కదా ఇది పై కదా తర్వాత భోజనం పెట్టడా వడ్డించారనుకోండి పెద్ద చపాతి ఏదో తెలిసిన అనుకోండి ఈ చపాతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆటా నుంచి వచ్చింది అనుకుంటాడు ఆటా నుంచి చపాతి వచ్చింది అనుకుంటాడు కానీ ఆఖండ సప్త నుంచి వచ్చింది చపాతి అనుకో ఈ ఇంటర్మీడియట్ కారణకార్య భావాల్ని చూసుకుంటాడు తప్ప అల్టిమేట్ రియాలిటీ ఇస్ వల్ ఇంటర్మీడియట్ ఏమీ లేవు ఇవన్నీ కూడా అంద్రియల్ అని తెలుసుకోడు అని తెలుసుకున్నప్పుడు ఒక సంగతి స్పష్టమవుతుంది నా నిరోధో నచోత్పత్తి సృష్టి లేదు ప్రళయమో లేదు నా బద్దో నచ సాధక బ నేను బంధింపబడి ఉన్నాను అని వీడు అలా అనుకోవడానికి ఇష్టపడతారు ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ ఏమని చెప్తారంటే నువ్వు పాపి అని చెప్తావు వాళ్ళు చెప్పకముందు వీడు నేను పాపిని అని అనుకోడు చెప్ప ఎందుకు నవ్వుకుంటాడు వాళ్ళు ఓసారి చెప్పి వెళ్ళిపోరు చెవిలో ఇల్లు కట్టేసుకుని కోరుతూ ఉంటారు నువ్వు పాపివి నువ్వు పాపివి నువ్వు పాపివి అని అయినసార్లు చెప్తాను చెప్పేప్పటికీ వీడు నేను పాపిని అనుకుంటాను నేను పాపిని ఎందుకు అయ్యాను అని ఆలోచించాను నేను పాపిని అనుకున్నాను కాబట్టి నేను పాపిని తర్వాత నేను బద్ధుడను అది అది క్రిస్టియన్ మిషనరీస్ మన వాళ్ళు కూడా ఏమంత అద్భుతంగా ఏమి ఉండరు వాళ్ళగే ఉంటారు పాపోహం పాప కర్మ హం పాప ఆత్మ పాప సంభయ ఎంతల్లా అనుకుంటాడో చూడండి ఎంత వినడానికి కూడా ఎంత కఠోరంగా ఉంది చాలా కఠోరం ఈ ఓసారి ఒక ఆయన ఉపన్యాసం చుట్టుకుంటే విన్నాను నేను ఆయన కూర్చున్నాం ఆ సభలో వాళ్ళు అలా పిలిచారు మరి ఏం చేద్దాం నన్ను పిలిచి ఊరుకుంటే సరిపడేది ఆయన్ని పిలవడం అనవసరం లేదా ఆయన్ని పిలిచి ఊరుకుంటే సరిపడుతుంది నన్ను పిలవడం అనవసరం ఈ ఉత్తర దక్షిణ ధృవాల్ని ఓ వేద వేద కూర్చోబెట్టడం అనవసరం కానీ కూర్చోబెట్టారు ఆయన వేదం వల్లించి విద్యారణ్య భాష్యం చదువుకున్నాడు విద్యారణ్య స్వామి ఆ వేదమంత్రాలకు ఏదో అర్థం రాస్తాడు బాగానే రాస్తాడు ఉన్నంతలో బానే రాస్తాడు కానీ యాజ్ఞిక భాష్యం రాస్తది అంత కర్మకాండ పరంగా తప్ప దాంట్లో తత్వాన్ని చూపించే ప్రయత్నం ఏం చేయడు యాజ్ఞిక భాష ఆయన రాసి భాష ఆయన రాస్తాడు రిచువల్స్ బేసిస్లో రాస్తాడు సో ఆయన ఉపన్యాసం నా ఉపన్యాసం ఆయన ఉద్దేశంలో ఎలా ఉంటుందంటే ఓపెన్గా ఓపెన్ అంటే ఇట్ వెరీ క్లియర్ నేను శిష్యుణ్ణి కాదని ఒక దృఢ నిశ్చయంలో ఆయన ఉంటాడు నేను శిష్టు కాదు ఆయన శిష్యుడు అనే దృఢ నిశ్చయంలో ఆయన ఉంటాడు ఇక నేను ఎలా ఉంటానంటే ఈయన విద్యారణ్యం చదివాను వేదం వల్లంచే అని తప్పిస్తే ఈయనకి తెలుసున్నదేమీ లేదని నేను అనుకుంటాను ఎవడనుకునే వాడు అనుకుంటాడు నేను ఉపన్యాసం చెప్పాను ఆత్మ నీ స్వరూపం ఆత్మయా తెలుసుకుని సంసార బంధం నుంచి దట్ ఈస్ మై టాపిక్ ఆయన టాపిక్ ఏమిటంటే నువ్వు పాపి దట్ ఈస్ హిస్ టాపిక్ హీ స్పోక్ ఫర్ ఫార్టీ మినిట్స్ గో సాన్ పాపం బంధం పాపం బంధం బంధం పాపం పాపం బంధం అది తప్ప ఇంకేం పొద్దున్నే చేసుకున్న పాపం రాత్రికి పోతుంది రాత్రి చేసుకున్న పాపం పొద్దున్నకి పోతుంది అంటే ఈ ఆ మంత్రాలు మంత్రాల్లో ఉంటాయి అక్కడెక్కడ మంత్రాలు ఉంటాయి ఆ సందర్భాన్ని బట్టి పోవాలి కానీ ఆ మంత్రాలే సెలెక్ట్ చేసి ఆయన ఉపన్యాసం అంతే కాబట్టి ఇలా ఉంటుంది ఈ ఈ విధంగా అలవాటు పడి ఉంటాం నేను బుద్ధుడను నేను బుద్ధుడను అని అలవాటు పడుడం చేత వీడు బద్ధుడిగా బతికిస్తూ ఉంటాడు ఇట్స్ ఎ ఫాల్స్ నోషన్ మీరు బద్ధులు కాదు మీరు బద్ధులు కాదని ఈ క్షణంలో తెలుసుకుంటే ఈ క్షణంలో మీరు విముక్తులు ఎక్కుతారు ఇప్పుడు ఉదాహరణకి మనం ఎలా బతుకుతామంటే బతుకుతూ ఉంటాం ఐఎమ్ బౌండ్ టు మనీ అని అలాగ అలా అనుకుంటాం మనం లేకుండా నేను ఉండలేను నేను మనీకి బద్ధుడను అని అనుకుంటాం కానీ అది యథార్థం కాదు మీరు మనీకి బద్ధులు కాదు మనీ ఉన్న చోట మనీ ఉంటుంది మీరు ఉన్న చోట మీరు ఉంటారు ఖర్చు పెట్టే సమయంలో తీస్తారు ఖర్చు పెడతారు మీరు యు ఆర్ నాట్ బౌండ్ టు ఇట్ అది పోయి దశ వచ్చినప్పుడు పోతుంది ఉన్నంతకాలం ఉంటుంది యు ఆర్ నాట్ బౌండ్ టు ఇట్ కాబట్టి మీరు ఒక్కసారి ఆత్మవిచారం చేసి ధ్యానంలో కూర్చొని నేనెవరు అని ఆ రకంగా ధ్యానం చేసుకుంటే మీరు సరైన విధంగా ధ్యానం చేసుకుని మీకు మీరే ప్రూవ్ చేసుకోవచ్చు ఏమని నేను ధనానికి బద్ధుడను కాను అని ప్రూవ్ చేసుకోవచ్చు మీకు మీరే యు హ ప్రూవ్ టు యువర్ సెల్ఫ్ ఎవడో పైవాడు ఎంతకని చెప్తాడు పైవాడు చెప్పి చెప్తాడు యు కెన్ ప్రూవ్ టు యువర్ సెల్ఫ్ నేను బద్ధుడను కాను అని ప్రూవ్ చేసుకోవచ్చు ఆ విధంగా ప్రూవ్ చేసుకోవాలి నా బద్ధ నేను బద్ధుడను కాను అని అని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ దేహం ఉన్నది ఈ దేహము నాకు నాకు దేహబంధము కలదు అని మనం అనుకుంటాం నేను ఈ దేహంలో చిరుక్కు ఇక్కు ఇరుక్కుపోయి ఉన్నాను ఈ దేహానికి వస్తే దుఃఖం వస్తే నాకు దుఃఖం దీనికి జరా అంటే ముసలితనం వస్తే నాది ముసల్తనం దీనికి చావు వస్తే నాది చావు అని మీరు అనుకుని అలా ఒకసారి రెండు సార్లు వంద సార్లు అలేసుకుని ఇంకా అదే సత్యం అని నిర్ధారించేసుకుని అది పోతుంది భవిష్యత్తులో పోతుంది వచ్చే జన్మలో పోతుంది మహాపుణ్యంతో పోతుంది అని అలాగే దాన్ని వాయిదా వేసేసి అలా దాని ప్రస్తుతానికి అది ఉంటుంది అని మీరు అనుకోబట్టి దేహానికి బొద్ధుడై ఉన్నాడు తప్పిస్తే ఈ క్షణంలో నేను దేహానికి బద్ధుడను కాను అని ఎవరికి వాడు ప్రూవ్ చేసుకోవచ్చు అలాగే నేను ఇంద్రియములకు బద్ధుడను కాను నేను మనస్సులకు బద్ధులను కాను అని ఎవరికి వాడు నిర్ధారణ చేసుకోవచ్చు నవన్ హియర్ బంధాన్ని క్వశ్చన్ చేయాలి మనం ఏం చేస్తాం బంధాన్ని యాక్సెప్ట్ చేసేస్తాం బంధం ఉన్నది పాపం ఉన్నది అని యాక్సెప్ట్ చేసేస్తాం ఇప్పుడు దీన్ని పోగొట్టుకోవడం ఎలాగా గంగలో స్నానం చేయొద్దని నేను అన్నా కానీ నేను పాపాత్ముడిని ఇప్పుడు గంగలో స్నానం చేశాను కాబట్టి పాపాలు పోయాయి మళ్ళీ వచ్చేస్తాయి పాపాలు మళ్ళీ వచ్చేస్తాయి ఎంతకన్నా పోగొట్టారు రోజు వీళ్ళు గంగ స్నానం చేయలేరు కదా మళ్ళీ వచ్చేస్తాయి తర్వాత ఏదో గంగ పవిత్రమైందని చెప్పడం కోసం అలా చెప్తారు కానీ వీడు చేసేటువంటి తప్పు పనులన్నీ బాత్రూంలో స్నానం చేయడానికి వదులు గంగలో స్నానం చేస్తే ఎలా పోతాయండి ఏదో అలా చెప్తారంటే మహిమ కోసం అలా చెప్తారు అలా పోయే మాట అంటే ఇంకా అక్కడ ఇంకా జైలుసు పోలీస్ స్టేషన్లు ఏమి అక్కర్లా రాత్రి పాపం చేయడం పొగలు స్నానం చేయడం దాంతో దానికి దానికి సరే అలా ఇక్కడ పోతే స్వామి దయానంద సరస్వతి ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్ ఆయన అడిగాడు నువ్వు గంగలో స్నానం చేస్తే పాపం పోతుందంటే ఇంకా గంగలో స్నానం చేసిన తర్వాత వాడికి సుఖ దుఃఖాలు ఉండకూడదు ఎందుకంటే పాపం పోతే మన దుఃఖం ఎందుకు వచ్చింది పాపం పోతే మళ్ళీ దుఃఖం ఎందుకు వచ్చింది కాబట్టి ఈవేళ పొద్దున్న నేను స్నానం చేస్తే ఇంకా నా జీవితంలో దుఃఖం ఉండకూడదు మళ్ళీ ఎందుకు వస్తుంది కాబట్టి ఉంటే అలాగ స్తోత్రం చేస్తారు పుణ్యం వస్తుంది అంతటితో సరిపెట్టుకోవాలి కానీ పాపం పోతోంది పాపం పోతోంది అని అలాగా అసలు నేను బద్ధుడను కాను అని తెలుసుకోను మనం ఏం చేస్తాం నేను బుద్ధుడను నేను పాపిని అని ముందు ఎస్టాబ్లిష్ చేసేసుకుని నిశ్చయం చేసేసుకుని మీకు ఎలా తెలుసు మీరు బుద్ధుడని మీరు పాపి మీకు ఎలా తెలుసు మీకు ఎలా తెలుసు అంటే ఎవరో అంతే కదా ఎవరో చెప్పి కల్చరల్ కండిషనింగ్ రిలీజియస్ కండిషనింగ్ ఏదో కండిషనింగ్లో వీడు ఉంటాడు పాపిని అని అనుకోవడానికి అలవాటు పడి ఉంటాడు సంసారంలో బుద్ధుడను అని అలవాటు పడి ఉంటాడు వాస్తవంలో బంధం అనేది లేనే లేదు సో ఈ విధంగా ఇటు ఉత్పత్తి ప్రళయాలు కానీ అటు బంధము కానీ అవేమీ లేవు మీరు ఇప్పుడు ఇక్కడ వాస్తవంగా పరబ్రహ్మస్వరూపులే ఉన్నారు ఆ విషయాన్ని మనం అనుకుంటూ ఉన్నాము ఇప్పుడు దేని మీద కొంత నేను ఒక ఒక పూర్తి చేశాను తస్మాత్ సూక్తం ద్వైతస్య అసత్వాత్ నిరోధాది అభావ పరమార్థత ఇది ఉత్పత్తి ప్రళయము ఉండాలంటే అవి సిద్ధించాలంటే ద్వైతం సిద్ధించాలి అనేకం ఉంటే అనేకంలో కార్యకారణ భావాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయవచ్చు ద్వైతమే సిద్ధించకపోతే మీకు అనేకం ఎక్కడిని అనేకమే లేకపోతే కార్యకారణ భావం ఏమొస్తుంది అనేకమే లేదు కాబట్టి కార్యకారణ భావాన్నే అంగీకరించము కాబట్టి ఉత్పత్తి ప్రళయాలు లేవు అని నిన్న సూక్తం చాలా బాగా చెప్పారు ఆయన ఆచార్యులు యషా పరమార్థత అంతవరకు వచ్చాం ఈ రజ్జు సర్ప విచారం అయిపోయింది అని మీరు అనుకుంటే మీరు పొరపడ్డారు ఇంకా ఉంది రజ్జు సర్ప విచారం మళ్ళీ మొదలు పెడుతున్నారు ఎద్యవం ద్వైతాభావే శాస్త్రవ్యాపారా నా అద్వైతే విరోధా ఎవండి ద్వైతమే లేదు ఉత్పత్తి లేదు ప్రళయం లేదు ద్వైతం లేదు ద్వైతం లేకపోతే ఉన్నది అద్వైతమే ఇప్పుడు శాస్త్రం దేన్ని బోధించాలి అద్వైతాన్ని బోధించాలి శాస్త్రం అద్వైతాన్ని బోధించడం ఏంటండి ఎలా గుర్తుందండి అది విరోధం వచ్చే లేదు ఎందుకంటే శాస్త్రం అనేది ఒకటి ఉండాలి బోధించేవాడు ఉండాలి ఈ బోధి బోధింపబడేవాడు ఉండాలి ఏ బోధించేటువంటి శబ్దజాలము వాళ్ళ భాష ఉండాలి ఇన్ని ఉంటే బోధిస్తారా ఇవి లేకుండా బోధిస్తారా ఉన్నది అద్వైతమే అంటే శాస్త్రం అద్వైతంలో ప్రవర్తించలేదు కనుక శాస్త్రానికి అద్వైతంలో ప్రవృత్తి ఉండదు కాబట్టి కాబట్టి శాస్త్రబోధ అనేది ఉండదు కనుక శాస్త్రబోధం ఉండదు శాస్త్ర వ్యాపారము శాస్త్ర వ్యాపారా నా వ్యాపారం అంటే ఏదో వర్తకం అనుకున్నారు వ్యాపారము అంటే ద ఫంక్షన్ శాస్త్రం అంటే ఇదే శాస్త్రం ఉపనిషత్తు ఇలాంటి శాస్త్రం గీతాశాస్త్రము గీతకి ఏదైనా ఒక ఫంక్షన్ ఉందా లేదా ఉంది అంటే అంటే ద్వైతం ఉంటేనే గీతకి ఫంక్షన్ ఉంటుంది ద్వైతం లేకపోతే ఉన్నది అద్వైయ ఆత్మతత్వం ఒక్కటి తప్ప ఇంక లేదన్నప్పుడు ఈ గీత అనే దానికి ఒక ఫంక్షను ఫంక్షన్ అంటే రెండు ఉండాలండి అవేమీ కుదరవు రోజా గీతకి ఫంక్షన్ ఉంది అది సాధకుడికి మోక్షాన్ని ఇస్తుంది అది మోక్ష శాస్త్రము అది అధ్యయనం చేసిన వాడికి మోక్షం వస్తుంది అని ఒక పక్కన మీరు చెప్తూ ఇంకో పక్షం ఉన్న తత్వము ఒక్కటే ద్వైతులు పూర్వపక్షం అది వాళ్ళు అనుకుంటారు ఎంత గొప్ప పూర్వపక్షం రాసేసానరా అని అనుకుంటాను అలా అలా ఒక ఆయన చెప్పాడు ఈ పూర్వపక్షం నాకు నేను ఇంతకుముందు చెప్పాను మీకు కాకినాడ నుంచి రాజమండ్రిలో వస్తూ నా పక్కన కూర్చున్నాడు ఆయన బస్సులో సో ఆయన ఏమంటే మీరు అద్వైత నేను అద్వైతం తెలుసా ఆయన అద్వైతం అని చెప్పి అద్వైతం అంటారు కదా అద్వైతంలో శాస్త్ర వ్యాపారం పొసగదు కదా అని ఓ ప్రశ్న వేసి అబ్బా బుధాలను తట్టేసుకున్నాడు తన బుధాలను తానే తట్టేసుకున్నాడు ఎంత గొప్ప ప్రశ్న వేశాం ఈ దెబ్బతో ఈ స్వామి ఫట్ అయిపోతాడని అనుకున్నాడు ఆయన అంటే నేనేమని చెప్పానంటే చూడండి ఈ వేషాలు నా దగ్గర వేయండి మీరు ఇంకోళ్ళ దగ్గర తాతకు దగ్గులు నేపుతాం ఈ ఇలాంటి ఈ గెంతులు ఉప్పిదంతులు ఇవి నా దగ్గర వేయొద్దు ఎందుకంటే మీ పూర్వపక్షాన్ని మేము ఇంకా ఈ పూర్వపక్షాన్ని దీని రిలేటెడ్ పూర్వపక్షాల్ని అన్నీ కలగాపలగం చేసి నూరి నీళ్ళలో కలుపుకుని తాగి కూర్చున్నావు నువ్వు పెద్ద పూర్వపక్షం పట్టుకోవచ్చావు అని నేను కోప్పపడ్డాను అంటే ఏమిటో చెప్పండి అన్నాడు నీకు అర్హత లేదని చెప్పాను బస్సులో అడుగుతావా నువ్వు నా క్లాసుకి రా వచ్చి కూర్చోవు నీకు చెప్తాను అంతేగాని ద్వైతమే సత్యమును నువ్వు నిర్ధారించి కూర్చున్నావు నేను నీకు చెప్పాలి నేను చెప్తే నీకు అర్థం అవుతుంది అర్థం కాదు ఎందుకంటే యు ఆర్ యుర్ ఎ బ్లాక్ మెంటల్ బ్లాక్ ఉంది ద్వైతమే సత్యము అని మెంటల్ బ్లాక్ నీలో ఉన్నప్పుడు నేను ఎలా నేను చెప్పు ఉపయోగం ఏంటి అయితే మీరు పాఠం ఎవరు చెప్తారు నీకు మాత్రం చెప్పను ఆ ఓపెన్ మైండ్లో ఉన్నవాడికి చెప్తాను అంతేగాని బస్సులో కూర్చొని పాఠం చెప్తానా అపోలాండ్ స్వామిజీ మరో అప్పుడు ఎప్పుడైనా కలదా అలా అన్నా బాగుంది నేను అదో పుస్తకం రాశాను చూడండి అని ఇచ్చాను ఆయన ఆ పుస్తకం తీసుకుని చూశాను మళ్ళీ తీసి ఆయనకి ఈ పౌరపక్షాలు మనకు తెలుసున్న పూర్వపక్షాలు ఏంటి అని ఇది పౌరపక్షం ఈ పూరపక్షాలు ఇలాంటివో అరడదని పోగేసి అవి సిద్ధాంతాల కింద ద్వైతవాదులు ఎంతకంటే కాబట్టి పూర్వపక్షం శంకర్లు అన్ని పూర్వపక్షాలని కవర్ చేశారేది వదిలిపెట్టలేదు ఇక్కడ పురపక్షాన్ని ఎత్తుకున్నారు अ पूर्वपक्ष इंका तथा चती अदत वस्तु प्रमाणाभा शून्यवाद प्रसंग द्वैतवा अंतरकू पूर्वपक्ष अलागे उदीदर ना, ना अक् सिद्धांत ఎందుకంటే నా దగ్గర అలా ఉండదు నాదంతా గొలుసుకట్టు రాత మీ దగ్గర కైలాసాశ్రమం పుస్తకం పెట్టి కూర్చున్నారు మీరు కైలాసాశ్రమం పుస్తకం ఉన్నవాడు వాడు మొత్తం ఆ శాస్త్రం అంతా శుభ్రంగా చదువుకున్నవాడైతే గట్టెక్కుతాడు కానీ లేకపోతే ఇక్కడ సిద్ధాంతం ఏదో పూరపక్షమేదో అసలు ఏమీ మీకు ఐడియా లేదు ద్వైతస్థితే అభావా అంతవరకు పూర్వపక్షం నా దగ్గర నుంచి సిద్ధాంతం చూడండి శాస్త్రానికి వ్యాపారం లేదు శాస్త్రం సాధించాల్సిన వ్యాపారం ఏం లేదు పోనీ అలాగే కానీ అంటాడేమో ఎందుకంటే ఈ అద్వైతీ ఏదేనా అంటాడు అంటున్నాడు కూడా నబద్ధు రచ సాధక హారి ఎలాగో అడ్డులే ఉన్నాడు కాబట్టి శాస్త్రానికి కూడా వ్యాపారం లేదు శాస్త్ర హ్యాస్ నో ఫంక్షన్ మేము శాస్త్రాన్నే ఒప్పుకోము ఆత్మతత్వం ఒక్కటే ఉంది దాంట్లో అన్ని పోతాయి శాస్త్రం కూడా ఊపి మోక్ష శాస్త్ర వ్యవహారం కూడా కల్పితమే ఓకే ఇంకైతే అటువంటి స్థితిలో అద్వైతము సత్యము అని చెప్పటానికి ప్రమాణం ఉండదు ప్రమాణము అంటే మీన్స్ ఆఫ్ నోయింగ్ ఇప్పుడు కంటితో చూసి అద్వైతం సత్యం అని చెప్పడానికి కంటికి అద్వైతం గోచరం కాదు ప్రత్యక్ష ప్రమాణం అవుట్ ఆఫ్ ది విండో మనస్సుతోటి ఊహ చేసి చెప్పడానికి మనస్సు ఊహ చేసిన తోట కారణకార్యభావం ఉంటుంది తర్వాత నిమాం ధుమాత్తని అలాగే కారణకార్యభావంతో మనస్సు వ్యవహారం చేసుకుంది కానీ తప్ప బుద్ధి అదే మనస్సు అంటే బుద్ధి అనమాట కారణకార్యభావం లేకుండా అద్వైతం లేకపోతే మనస్సు చేసే పని కూడా ఏమీ లేదు అనుమానం ఏం లేదు అది కూడా విండు జవతర పారేశారు ఇంకా శాస్త్రం ఒక ప్రమాణం ఉంది శాస్త్రం అద్వైతాన్ని చెప్తే అదిగోనండి శాస్త్రం చెప్పింది శాస్త్రం అంటే వేదం వేదం చెప్పింది వేద శాస్త్రము కూడా అంటారు అది అద్వైతాన్ని చెప్పింది కాబట్టి అద్వైతం సత్యము ఎలా సత్యం అంటే శాస్త్రం చెప్పిందండి శాస్త్రం ప్రమాణం కదా అథెంటిక్ అది చెప్పింది కాబట్టి అద్వైతం ప్రమాణం అద్వైతం సత్యము అని మీరు అందామంటే శాస్త్రము లేదు కదా శాస్త్రాన్ని కూడా కొట్టి ఇంకేముంది ప్రమాణమే లేకుండా అయిపోయింది ఉన్న ప్రమాణాలు ప్రత్యక్షము అనుమానము మనకి బయట ఉన్న ప్రమాణం పుస్తక రూపంగా లేకపోతే గ్రంథరూపంగా శాస్త్రము ఈ మూడింటికి ఎప్పుడైతే స్థితి లేదో ఇంకా అద్వైతాన్ని నిర్ధారించే ప్రమాణము లేదు ప్రమాణము లేదు కనుక అద్వైతం లేదు ద్వైతం లేదని నువ్వు ముందే నిర్ధారించేవు కనుక ద్వైతము లేదు ద్వైతస్యచావాత్ ద్వైతమూ లేదు అద్వైతము లేదు ప్రమాణ అభావాత్ ఇప్పుడు ఇంకా మరి ఏమీ లేదు అనమాట ద్వైతము లేకపోతే అద్వైతము లేకపోతే మిగిలిదేమిటి శూన్యము శూన్యవాద ప్రసంగ శూన్యవాదము ముందుకొస్తుంది శూన్యవాదాన్ని ఒప్పుకోరు వేదాంతులు శూన్యవాదాన్ని ఒప్పుకోరు సో అది పూర్వపక్షం నా ఇది అంగీకారము కాదు రజ్జు సర్ప ఇలాంటి పూర్వపక్షం చూసి కంగారు పడతారని అనుకోదు మీరు శాస్త్రం వ్యాపారం కూడా లేదా అద్వైతంలో గురువు లేడు శిష్యుడు లేడు అలాంటి పూర్వపక్షం ఇది చాలా అల్పములైన వీటిని చూసి శాస్త్రం తెలుసు కంగారు నోడరు ఏమి కగ్గారు కంగారు వెళ్ళలేదు అయినా కూర్చోదు జాగ్రత్తగా మళ్ళీ పరిశీలిద్దాం రజ్జు సర్పాది వికల్పనా నిరాస్పదనుపత్తి ప్రత్యుక్తమేత కథముజ్జీవయసి ఇహ అంటే శంకరులు అంటారు చూడవ ఈ పూర్వపక్షాన్ని మేము సమాధానం చెప్పి కొట్టి పారేశాం ఇంతకుముందు ఓంకారము యొక్క ప్రకరణంలో ఓంకార ధ్యానం ప్రథమాధ్యాయంలో వచ్చింది ఆగమ ప్రకరణంలో ఓంకారము యొక్క స్వరూపాన్ని నిర్ధారించే సందర్భంలో ఇదే పూర్వపక్షాన్ని లేవనెత్తి అద్వైత పరబ్రహ్మయ్య సత్యం తప్ప ఇంకా రెండవది లేదు అని చెప్పి అది శూన్యం కాదు పూర్ణము అనంతము అని అక్కడ చెప్పడం అయింది ఈ నీ శంక అక్కడ లేవనెత్తి దీనికి సమాధానం చెప్పాం మళ్ళీ అదే శంకను పట్టుకొస్తావేట్ నువ్వు కథం ఉజ్జీవయస్సి మళ్ళీ అదే ఇప్పుడు ఉజ్జీవయస్సి అంటే దాన్ని కొట్టేసే ఒకరు పారేశారు దాంట్లో ఇంకా సత్తా ఏం లేదు ప్రాణం ఏం లేదు మళ్ళీ దానికి ప్రాణం పోసి మళ్ళీ తీసుకొచ్చి ఎదురకుండా పెడితే అని అయితే అది ఎలా నిరాకరించారో ఒక్కసారి గుర్తు చేయండి ఎలా నిరాకరించడం ఏమిటి ఇప్పుడు శూన్యము ఎప్పుడు కుదురుతుందంటే శూన్యము తత్వము అనేది ఎప్పుడు సిద్ధిస్తుందంటే ఎక్కడైనా ఒక భ్రమ ఉన్న చోట ఆ భ్రమకి అధిష్టానము ఉందా లేదా అధిష్టానము లేదు అని నిర్ధారితమైతే శూన్యం సిద్ధిస్తుంది ద్వైత భ్రమ ఉన్నది మనకి ద్వైతము లేదు అని మనం అంటున్నాం మరి కనపడి ద్వైతం ఏమిటంటే అది భ్రమ అన్న ఇప్పుడు ద్వైతం సత్యం కాదు అంటే ద్వైతము భ్రమ ద్వైత భ్రమకి అధిష్టానము ఉందా లేదా అధిష్టానము లేదు అంటే శూన్యం అధిష్టానం ఉంది అంటే అర్వైతం కాబట్టి ఇప్పుడు భ్రమస్థలంలో అధిష్టానం ఉందా లేదా దీన్నే ఏమంటారంటే సాధిష్ఠాన భ్రమ నిరధిష్టాన భ్రమ అని అలా వాడతారు టెక్నికల్ వర్డ్స్ అధిష్టానం ఉన్న భ్రమ అయితే అద్వైతం సిద్ధిస్తుంది అధిష్టానము లేని భ్రమ అనుకోండి ఇంకా శూన్యమే సిద్ధిస్తుంది శూన్యవాదమే నిలబడుతుంది కాబట్టి సాధిష్ఠాన భ్రమయా నిరధిష్టాన భ్రమయా అంటే ఈ విషయాన్ని మేము అక్కడ చర్చించాం ఏమని రజ్జు ఎందు సర్పము యొక్క భ్రమ అనే రజ్జుభ్రమ రజ్జు రజ్జు సర్పభ్రాంతి ఆ సందర్భంలో రజ్జు అనే ఉన్నప్పుడే సర్పభ్రాంతి కలుగుతుందని రజువనే అధిష్టానం లేకుండా సర్పభ్రాంతి కుదరదు అని చెప్పి నిరధిష్టానమైన భ్రాంతి ఉండదు అని చెప్పి ద్వైతం భ్రమ ఆ భ్రమకి అధిష్టానం ఉండాలి కనుక ద్వైతం భ్రమ అయితే అధిష్టానం అద్వైతం అవుతుంది అద్వయ ఆత్మతత్వమే అధిష్టానం అవుతుంది అంతే ఆ భ్రమరూపమైన ద్వైతాన్ని కొట్టిపారిస్తే ఇంకా మీ కుటుపారేయడం అంటే ఫిజికల్గా కాదు బుద్ధి ద్వారా దాన్ని నిషేధించేస్తే ఇంకా మిగిలేటువంటి దేవుటి సాధ మిగులుతుంది అదే ఆత్మ అదే రజ్జువు మిగులుతుంది కాబట్టి అధిష్టానం మిగలకుండగా భ్రమ అనేది ఏదీ సృష్టిలో లేదు భ్రమ ఉన్న ప్రతి సందర్భంలో అధిష్ఠానం మిగులుతుంది శేషము శిష్యతే శేష సంజ్ఞ సో శేషుడని పేరు దేవుడికి శేషుడని పేరు ఆయన ఆది శేషుడు ఆయన ఆది మొట్టమొదట ఆయనే ఉంటాడు శేషుడు మళ్ళీ ఆఖర్ని ఆయనే ఉంటాడు ఆదిశ్చాసం శేష ఆది శేష ఆయనే మొట్టమొదటి ఉంటాడు ఆయనే చేకూరు అంటే మధ్యలో కూడా ఆయనే ఉంటాడు మీరు చదివారు కదా ఇలాగ ఆదావంతే చెయ్య నాస్తి వర్తమానే తథ కాబట్టి మధ్యలో ఈ సృష్టి ప్రళయములు ఈ జగత్తు అనేది మధ్యలో వచ్చింది ఇది వాస్తవంగా లేదు కాబట్టి భ్రమచేత వచ్చిన జగత్తును నిరాకరిస్తే ఏమిటి మిగులుతుంది శేష శిష్యతే శేష సంజ్ఞా నాకారు అంత ముక్క గుర్తుంది చాలు నా ప్రాణానికి అది సరిపడుతుంది ఇంత పొడుగు శ్లోకం ఉంది అంతా ఎక్కడ గుర్తుంటుంది ఎక్కడో ఉంది కాబట్టి ఆ అదే తత్వము కాబట్టి శూన్యవాదం ఎక్కడి నుంచి వస్తుంది శేషా ఉంటుంటే శూన్యవాదం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇదంతా ఇంతకుముందు చెప్పడం అయింది సో రజ్జు సర్పాది వికల్పన నిరాస్పదత్వానుపపత్తి అంటే రజ్జు సర్పము ఇత్యాది భ్రమ వికల్పన అంటే భ్రమ ఇత్యాది భ్రాంతులు అధిష్ఠానం లేకుండగా పోసాగాము అని ఇంతకుముందు చెప్పాము మళ్ళీ అదే డౌట్ని మళ్ళీ పైకి తీసుకొస్తావు అని చికాకు పడుతున్నారు పూర్వపక్షి మీద కొంచెం చికాకు అంతే వాడు పై మాట అంటాడు రజ్జురపీ సర్ప వికల్పస్య ఆస్పదభూత వికల్పితైవేతి దృష్టాంతనుపపత్తి కొంచెం వీడు అడ్డదారి వాదనలో పడుతున్నాడు నువ్వు చెప్పిన దృష్టాంతము రజ్జు సర్ప దృష్టాంతం కదా ఈ దృష్టాంతము కుదారదు పోసదు అని నేను ఒకసారి ఒక ఆయన కలిసాడు నన్ను ఒక ప్రొఫెసర్ రెలిజియన్ ప్రొఫెసర్ రెలిజియన్ అనే టాపిక్ మీద ప్రొఫెసర్ ఆయన రెలిజియన్ టాపిక్ మీద ప్రొఫెసర్ అంటే వాడు ద్వైత అవుతాడా ద్వైత అవుతాడా నేను చెప్పండి ద్వైతే అవుతాడు ఇంకేమవుతాడు కానీ వాడి టాపిక్ రెలిజియన్ కదా సో ఆయన నన్ను అడిగాడు పెద్ద పండితుడైనా పెద్ద పండితుడైనా నేను ఎక్కడో కూర్చుంటే నన్ను అడిగాడు రజ్జు అస్తమాను రజ్జు సర్పం రజ్జు సర్పం అంటారేమండి ఇంకా ఇంకా ఈ సర్పం తప్ప ఇంకేం లేదు అంత లేదు దాని మీద చికాకు పడ్డాడు అంటే ఏం పూర్వపక్షం ఏమి ప్రశ్నది ఏదో దృష్టాంతం పట్టుకుని శాస్త్రకారులు ఏదో దానితోటి ఆ తత్వాన్ని చెప్తారు ఓసారి ఆరు దృష్టాంతం చెప్తారు రజ్జు సర్పదృష్టాంతం చెప్తారు ఎందుకంటే నువ్వు అస్తమాను బతుకంతా భయపడుతూ బతుకుతావు కాబట్టి నీకు తగ్గ దృష్టాంతం మజ్జు సర్పదృష్టాంతం బతుకంతా భయపడితో బతుకుతాడా బతుకడా వాడికి ఏ దృష్టాంతం చెప్పాలి రజ్జు సర్ప దృష్టాంతం ఇంకా అది నచ్చకపోతే శక్తి రజత భ్రాంతి అని ఇంకోటి ఉంది అది చెప్తా అది దేనికోసం చెప్తారంటే కామనలతో వీడు బతుకుతూ ఉంటాడు కాబట్టి వాళ్ళు అది చెప్తారు వాడు పాప మహాత్ములు శంకర్లు ఆ రెండింటితోటి ఆయనకు ఆక్షేపం చేశారు ఇంకా అక్కడక్కడ ఏవో ఇవేవి చెప్పా ఏదో దృష్టాంతం చెప్పారు అన్నిసార్లు రజ్జు సర్ప చెప్తా అదో పెద్ద అదో పెద్ద అబ్జెక్షనా ఏం అబ్జెక్షన్ సో ఇలాంటి అవకతవక ప్రశ్నలు వేసి మీరు ఎందుకు చేస్తూ మీరు ఏం చేస్తున్నారంటే ఆ తత్వాన్ని తెలుసుకోవటం మీకు ఇష్టం లేదు మీరు ఆల్రెడీ ఫిక్సేషన్ ఉంటుంది మనస్సులో ఏమైనా భేదం ఉండాలి అనే ఫిక్సేషన్ ఉంటుంది ఆ ఫిక్సేషన్ తోటి ఇలాంటి మీ ఫిక్సేషన్కి వ్యతిరేకంగా కనపడుతుంది కనుక ఈ మిథ్యావాదము ఇది కూడా దీని మీద మీకు ఒక రకమైన వ్యతిరేక భావం వస్తుంది అటువంటి స్థితిలో మీ ప్రశ్నలు ఇలాగే ఉంటాయి అసందర్భంగానే ఉంటాయి అని చెప్పాను అని ప్రేమగానే చెప్తాను కానీ తత్వాన్ని మరి చెప్పాల్సిన ఎందుకు చెప్తానంటే అది కూడా ఎందుకు చెప్తానంటే ఏమో ఆ ప్రారంభం బాగుండి అదేమన్నా బుర్రలో ప్రవేశిస్తుందేమో మన ముందు తలకాయ అడ్డంగా పోతున్నా ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటాడేమో వచ్చి అడిగాడు కదా అడిగినప్పుడు చెప్పమని అడిగిన వాడికి చెప్పమని శాస్త్రం చెప్తోంది కాబట్టి ఏదో ప్రారంధాధీనంగా వీడు వచ్చి అడిగాడు కాబట్టి చెప్దాము అని ఒక ప్రేమతో చెప్తాం అవుట్ ఆఫ్ లవ్ అయితే వాళ్ళు నాకు మరోటేమీ లేదు అవుట్ ఆఫ్ లవ్ ఉంది వాడు తెలుసుకుంటే తెలుసుకుంటాం అటు తెలుసు అయితే అది చెప్పినప్పుడు ఇంకో ఇద్దరు ముగ్గురు పక్కన ఉన్నారనుకోండి సార్థకం అయిపోయింది వాడు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వీళ్ళు తెలుసుకుంటారు ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే రజ్జు సర్పభ్రాంతి అంటే సర్పభ్రాంతికి ఆశ్రయం ఏమిటి రజ్జు అదే కదా నువ్వు చెప్పేది నువ్వనేది ఏమిటంటే రజ్జువు సత్యము సత్యమైన అధిష్టానము అధిష్టానము ఉన్న అధిష్టానము అది కదా నువ్వు అనేది నేనేమంటానంటే సర్పము ఎలా అయితే భ్రాంతియో రజ్జువు కూడా భ్రాంతియే కాబట్టి సర్పం భ్రాంతి అయినప్పుడు అంటే రజ్జువుని చూసి సర్పమని భ్రమపడ్డావు అలాగే అక్కడ అది రజ్జు అనేది కూడా భ్రమే సర్పం సర్పమనే జ్ఞానం భ్రమ అయినట్టుగానే రజ్జు జ్ఞానం కూడా భ్రమే అంతే అది పూర్వపక్షం ఇప్పుడు అంటే ఈ పూర్వపక్షంలో అభిప్రాయం ఏమిటంటే రజ్జు సర్పభ్రాంతి మీకు కలిగింది ఆ సర్పము భ్రాంతి అది సత్యం కాదని తెలిసింది కదా తెలిసిన వెంటనే ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఇయం రజ్జు అని అనుకుంటూ ఉన్నారు ఈ రజ్జువు కూడా భ్రమే అని అది కూడా భ్రమే అది నీకు తెలియలేదు ఇంకా తెలిసినప్పుడు నీకు అది కూడా భ్రమని తెలుస్తుంది కాబట్టి రజ్జువు కూడా భ్రమే రజ్జు భ్రమ అంటే అర్థం ఏమిటి అధిష్టానం కూడా భ్రమ అధిష్టానం భ్రమ అంటే అధిష్టానం లేదనమాట అధిష్టానం లేకపోతే నిరధిష్టాన భ్రాంతి సిక్తి అవుతుంది మళ్ళీ శూన్యంలో పోతుంది అది ఒక అప్రోచ్ ఇంక ఇది కొంచెం శాస్త్రీయమైన అప్రోచ్ అశాస్త్రీయమైన అప్రోచ్ అవుతుంది అదేమిటంటే చూడు సర్పము దృశ్యమైన జగత్తులో ఉంది రజ్జువు కూడా దృశ్యమైన జగత్తులో ఉంది జగత్ అంతా మిథ్యే కదా కాబట్టి జగత్తు మిథ్య అయితే జగత్తులో ఉన్న రజ్జువు మిథ్యే జగత్తులో ఉన్న సర్పము మిత్యే కాబట్టి మిథ్యా రజ్జువు మీద మిథ్యా సర్పభ్రాంతి కలుగుతోంది కదా కాబట్టి అధిష్టానం సత్యం ఎందుకు అవ్వాలి అని ఇంకొక అప్రోచ్ ఇది శాస్త్రీయమైన అప్రోచ్ కాదు ఎందుకు శాస్త్రీయమైన అప్రోచ్ కాదంటే దీన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆర్గ్యుమెంట్ అంటారు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆర్గ్యుమెంట్ ఎందుకంటే నీకు జగత్తులో దృష్టాంతం ఇచ్చినప్పుడు ఆ దృష్టాంతం పరిధికి లోబడే అర్థం చేసుకోవాలి కానీ నువ్వు ఆ దృష్టాంతం పరిధి నుంచి బయటకు వచ్చేసి జగత్తంతా మిచ్చే కాబట్టి లజ్జువు కూడా మిచ్చే సర్పం కూడా ఇచ్చే చూసిన వాడు ఇచ్చే చూడము ఇచ్చే అలా అర్థం చేస్తే నీకు దృష్టాంతమే ఉండకుండా అయిపోతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు ఒకసారి అదైతే నేను కారులో ప్రయాణం చేస్తున్నాను ఓ పిల్ల నన్ను అడిగి ఓ చిన్నపిల్ల ఉంది వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు పేరెంట్స్ ఆర్ పేరెంట్ వాటెవర్ స్వామీజీ ఒక రెడీలు అడుగుతా అని చెప్పావా అని అడిగింది చిన్నపిల్ల ఇంట్రెస్ట్ స్వామీజీని రెడీలు అడిగితే చెప్పలేకపోతే సంతోషిస్తారు పిల్లలు అంటే పోలేమో అడుగుమ్మా అన్న అంటే ఒక ఏదో అడిగింది నాకు పూర్తి స్పష్టంగా గుర్తులేదు ఆ అమ్మాయి చాలా అడిగింది ఇప్పుడు నాకు పిచ్చినంత గుర్తుంది అది చెప్తున్నాను అదేమిటంటే ఒక ర్యాబిట్ ఉంది వెన్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు క్రాస్ ది రోడ్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్ అండ్ ఇట్ ఈస్ అనేబుల్ టు క్రాస్ డ్యూ టు లాట్ ఆఫ్ ట్రాఫిక్ వాట్ విల్ హ్యాపన్ అని అది ప్రశ్న అంటే కుందేలు వీటి నుంచి అటు వెళ్ళాలి ట్రాఫిక్ కారణంగా క్రాస్ చేయలేకపోతుంది అప్పుడు ఏమవుతుంది అని నేను ఆలోచించి ఆలోచించి ఆలోచించి ఏమోనమ్మా నాకు అర్థం కావట్లేదంటే ఇటువైపే ఉంటుంది అని సమాధానం చెప్పండి పిల్లలు తిరిగితే అట్లా ఎలా ఉంది నేను చెప్పాను బాగుంది నువ్వు చక్కగా సమాధానం చెప్పావు కానీ ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ ఎందుకంటే ఏదో ఒకటే అవుతుంది అనే ఒక ఇంప్రెషన్ ఇచ్చి అది ఏమిటో నువ్వు ఊహించు అని నావేమో నాకు ప్రశ్నించావు సమాధానం ఏమిటి నేను ఏది అవుతుందా అని వేరియస్ పాసిబిలిటీస్ అవ్వడానికి పాసిబిలిటీస్ నేను ఆలోచిస్తున్నా సమాధానంలో ఏమీ అవ్వకపోవడం సమాధానం కదా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆర్గ్యుమెంట్ అలా చేయకూడదు అప్పుడు నేను చెప్పాను చాలా బాగా చెప్పావమ్మా చాలా బుద్ధిమంతులవు very nice shabaash shabaash goti nenu read adutaanu cheppmanna adithe jepu swamy what is a nut that is not a nut adiga ille adiga nut a nut which is not a nut what is it an adiga adithe murru kokku nukun chapalekapoy cheppu swamy evado aloju cheppu ante do nut antha do ma ఇది ఎక్కడికి నా తెలివితే నేను భిక్ష చేస్తుంటే ఒక పిల్ల వచ్చింది నాకు స్వామిజీ రీడిల్ అంటే ఓకే చెప్పన్నారు అంటే వాట్ ఈస్ ది నట్ దట్ ఈస్ నాట్ ఎన్ నట్ నాట్ ఇస్ అది నాకు తోసలేదు కోకోనట్ అని చెప్పకూడదు కోకోనట్ ఈస్ ఎన్ నట్ యూ హెల్ ఎ నట్ విచ్ నాట్ ఎన్ నట్ నేను చెప్పలేకపోయాను ఏమిటర్ అడిగాను డో నట్ ఓకే థ్యాంక్ యూ అదే రిజర్వ్డ్ దాడు అది ఈ పిల్లల మీద ప్రయోగించాలి చెప్పలేకపోయింది చెప్పలేదు ఇది దిస్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆర్గ్యుమెంట్ దిస్ ఈస్ విత్ ఇన్ ది బాక్స్ కైండ్ ఆఫ్ ఎందుకంటే వీఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ క్లీ ఇట్ ఈస్ ఎ నట్ బట్ ఇట్ ఈస్ రియల్లీ నాట్ ఎ నట్ ఇట్ ఈస్ విత్ ఇన్ ది బాక్స్ ద అమ్మాయి అడిగిన ప్రశ్న అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇక్కడ వీడి పూర్వపక్షం కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ అదే అలాంటి పూర్వపక్షాలు యాక్సెప్ట్ చేయరు శాస్త్రకారులు యాక్సెప్ట్ చేయరు ఇదేమి రోడ్డు మీద వెళితే పార్టీ ఆర్గ్యుమెంట్స్ కాదు శాస్త్రంలో పూర్వపక్షం అనేది క్రమంగా ప్రాపర్గా ఉండాలి వాడు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆర్గ్యుమెంట్కి వచ్చేటంటే చాలా ఇంకా ఊరుకోమని చెప్పేసి బిల్స్తారు వీడు అలా అడుగుతున్నాడు దట్ కైండ్ ఆఫ్ ఎ నా అది కాదు వికల్పనాక్షయే అవికల్పిత్యా అవికల్పితవాదేవా సత్వోపత్తే ఇప్పుడు చూడు భ్రమస్థలంలో వికల్పన అంటే భ్రమ భ్రమస్థలంలో ఒక అవికల్పితము ఒక వికల్పితము రెండు ఉంటాయి రజ్జువు అవికల్పితము అది కల్పించింది కాదు భ్రమ పొరపాటు చేత వచ్చింది కాదు సర్పం వికల్పితము అంటే కల్పితం కాబట్టి ఎప్పుడు కూడా భ్రమ అలాగుంటుంది అవికల్పితము మీద ఒక లేని దాన్ని వీడు కల్పించుకుంటాడు ఆ కల్పన పోతుంది అవతలకి కల్పన నిషేధిస్తాడు ఆ కల్పన సరికాదు అని నిషేధిస్తాడు ఇట్స్ ఓన్ అటర్ ఆఫ్ టైం పది నిమిషాలు అవచ్చు అరగంట అవచ్చు గంట అవ్వచ్చు వాట్ ఎవరు అది తాడు అని తెలుసుకుంటాడు ఎప్పుడైతే కల్పనను నిషేధించాడో అవికల్పితము మిగిలింటుంది అది ఎక్కడికి పో అవికల్పితము ఎక్కడికి పోం ఎందుకని మిగిలి ఉంటుంది అవికల్పితత్వాదేవా ఇంకా దానికి వేరే లాజిక్ ఏం లేదు అది అవికల్పితము కనుకనే నిలిచి ఉంటుంది వికల్పితము అజ్ఞానం చేత వచ్చింది అది అజ్ఞానం కొనసాగినంతసేపు ఉంటుంది జ్ఞానం చేతనం పోతుంది అది వికల్పితం పోతుంది ఎందుకు పోయింది అంటే వికల్పితం కాబట్టి పోయింది మరి అవికల్పితం ఎందుకు ఉంది అంటే అవికల్పితం కాబట్టి ఉంది అది కాబట్టి రజ్జు సర్ప దృష్టాంతంలో రజ్జు అవికల్పితము సర్పం వికల్పితము ముందుగానే వెనక గాని ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం సర్పం పోవడం ఖాయం వాట్ ఎవర్ మే బి ది టైం రజ్జు అక్కడ ఉండడం ఖాయం విత్ ఇన్ ది బాక్స్ యువర్ టు అండర్స్టాండ్ ఇట్ లైక్ దాట్ అది దృష్టాంతాన్ని దార్ష్టాంతికానికి అప్లై చేస్తాడు ఆత్మకు అప్లై చేస్తారు దాన్ని అప్లై చేస్తారు బట్ భ్రమస్థలంలో అధిష్టానము ఉండి తీరుతుంది ఆ పాయింట్ని మనం స్పష్టం చేసుకోవాలి అప్పుడు ఆత్మ విషయంలో భ్రమలు ఉంటాయి ఆ భ్రమలన్నీ తిరస్కరిస్తే పూర్ణ ఆత్మ అధిష్టానం మిగిలి ఉంటుంది అనే ఆ విధంగా చెప్తారు శాస్త్రం వల్ల ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆత్మని సిద్ధింపజేయటానికి శాస్త్రం అక్కర్లేదు ఈ భ్రమలను నివారింపజేయటానికి శాస్త్రం ఉపయోగపడుతుంది కాబట్టి శాస్త్రానికి కూడా ఫంక్షన్ ఉంటుంది ఏ ఎప్పుడు ఉంటుంది భ్రమ యొక్క అవస్థలో ఉంటుంది శాస్త్రానికి ఫంక్షన్ భ్రమ భ్రమ తొలగిపోగానే శాస్త్రం యొక్క ఫంక్షన్ కూడా తొలగిపోతుంది ఇంకా తర్వాత శాస్త్రంకి ఫంక్షన్ ఏమి అయితే మరి ఇంకే ప్రపంచంలో శాస్త్రం ఉండక్కర్లేదా అంటే ప్రపంచంలో భ్రమ ఉన్నంతకాలం శాస్త్రం ఉంటుంది ఆ జ్ఞానికి ఇంక శాస్త్రంతో తత్వాలను తెలుసుకున్నవాడికి శాస్త్రం యొక్క ప్రయోజనం లేదు అంటే శాస్త్రం అంత గొప్పది వేదము ఉపనిషత్తు దానికి కూడా ప్రయోజనం లేదంటారా అంటే అంటారు మరి ఉపనిషత్తు దేనికి ఆత్మజ్ఞానం కలగడం కోసం ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఇంకెందుకండి అనవసరమే కదా కాబట్టి ఇది ఎలాగంటే బ్రహ్మచారి ధర్మాలు ఉంటాయి ఓ పుస్తకంలో బ్రహ్మచారి ధర్మములు అని ఓ ఉంటుంది మనుస్మృతికారుడు చెప్పిన దాంట్లో ఓ సెక్షన్ ఉంటుంది బ్రహ్మచారి ధర్మంలోనే సెక్షన్ ఉంటుంది వీడికి పెళ్ళి అయింది బ్రహ్మచారి ధర్మాలను చూసి ఏదో పాటించండి పాటించాడు లేనివి లేదు ఈ లోపల పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత మరి బ్రహ్మచారి ధర్మంలోనే సెక్షన్ రిటెండెంట్ అయిపోతుందంటే ఇట్ బికమ్స్ రిటెండెంట్ ఫర్ హిమ్ నాట్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ వాడికి రిటెండెంట్ అయిపోతుంది అలాగే ఆత్మజ్ఞానము వచ్చినప్పుడు ఇంకా శాస్త్రానికి ఫంక్షన్ ఉండదు శాస్త్రం ఏమీ లేదు ఆత్మస్వరూపమే శాస్త్రంగా భాషించింది అని తెలుసుకుంటాడు దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎయిట్ ఆ విధంగా వ్యాఖ్యానిస్తారు కాబట్టి సర్పము లేదనే మాటే కానీ రజ్జువే లేదు అనేది సరికాదు రజ్జు సర్పవత్ అసత్వమితి చే ఇప్పుడు రజ్జు సర్పము సత్యమా అసత్యమా అసత్యం రజ్జు సర్పము అసత్యం అలాగే అద్వైతము అసత్యము అని అంట ఎందుకంటే రజ్జు సర్పాన్ని శాస్త్రం ఏం చెప్పలేదు ఎరే సర్పం చూసుకోమని శాస్త్రం చెప్పలేదు వీడు బ్రహ్మచరిత్ర చూశాడు అలాగే శాస్త్రం అద్వైతాన్ని బోధించదు శాస్త్రానికి అద్వైతంలో ఫంక్షన్ లేదు ఎంతసేపు శాస్త్రం అద్వైతాన్ని వైపు వీడిని నడిపించి వెనక్కి వచ్చేస్తుంది పిస్తే శాస్త్రంలో ప్రవేశించేది లేదు కాబట్టి శాస్త్రము అద్వైతాన్ని ఇదిగో ఇది అద్వైతము చెప్పే పరిస్థితి లేదు ఎప్పుడైతే దీపం ఇదిగో ఇది రజ్జు చెప్పే పరిస్థితి ఉంది అంచేతనే సత్వం నిరాకరించబడింది కానీ శాస్త్రము ఇదిగో ఇది ద్వైతము భ్రమ ఎందుకంటే ఇదిగో చూడు అద్వైతం ఇది ఈ అద్వైతము సత్యము అని చెప్పే పరిస్థితి శాస్త్రానికి లేదు ఎప్పుడైతే శాస్త్రానికి అద్వైతాన్ని నిర్ధారించే పరిస్థితి లేదో అప్పుడు ఎలా అయితే రజ్జు సర్పము సర్పము రజ్జువు సత్యం సర్పం మిథ్య కదా సర్పానికి వచ్చినట్టుగానే రజ్జువుకి సత్యత్వం వచ్చింది ప్రమాణాన్ని బట్టి అటువంటి ప్రమాణము అద్వైతానికి లేదు కనుక ద్వైతమిత్వం నిర్ధారణ అవుతుంది శాస్త్రము ద్వైతమిత్వాన్ని నిర్ధారణ చేస్తుంది మంచిది కాబట్టి ద్వైతాన్ని నిరాకరిస్తాము సర్పాన్ని నిరాకరించినట్టుగా కానీ అద్వైతాన్ని నిర్ధారించేటువంటి వ్యవస్థ ఏం లేదు కనుక సో సర్పం నిరాకరించబడినట్టుగా ద్వైతం నిరాకరించబడింది మనం వెళ్ళి శూన్యంలో వెళ్ళిపోతాము అని మళ్ళీ చిన్న ఆర్గ్యుమెంట్ దాంట్లోనే వితిన్ దాట్ చిన్న ముడి తోట పెడుతూ దీనికి సమాధానం ఏంటంటే నా ఇప్పుడు రజ్జు సర్పము లేదు ఏమంటే ఎందువల్ల రజ్జు సర్పము ఎందువల్ల లేదు అంటే అది భ్రాంతిలో విషయమైంది కాబట్టి లేదు భ్రమ భ్రమలో విషయమైందా లేదా ఇబ్బంది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ ఇల్యూషన్ సజ్ రజ్జు సర్పం ఎంచేత లేదంటారు అది భ్రమలో విషయమైంది కాబట్టి రజ్జు సర్పము లేదు కావండి అదేవిధంగా ఆత్మ అనే వస్తువు లేదు అని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే భ్రమ జగత్తు యొక్క భ్రమ ద్వైత భ్రమ ఉన్నది ద్వైత భ్రమలో విషయం ఏమిటి ద్వైతం భ్రమలో విషయం భ్రమలో ద్వైతం విషయమైనప్పుడు భ్రమలో విషయమైన ద్వైతాన్ని నిరాకరించిన తర్వాత ఆ ద్వైత నిరాకరణానికి సాక్షిగా ఆత్మచైతన్యం మిగిలి ఉంటుంది భ్రమలో విషయమైన ద్వైతానికి ద్వైత నిరాకరణానికి సాక్షిగా ఆత్మచైతన్యం మిగిలి ఉంటుంది ఎందువల్ల మిగిలి ఉంటుంది అవికల్పితము గనుక అది భ్రమలో విషయం కాదు గనుక మిగిలి ఉంటుంది కాబట్టి శూన్యవాదము అంగీకారము కాదు కొంచెం ఓపిక పట్టండి అయిపోవచ్చింది సో ఎందుకంటే ఆ ప్రకరణం ఓపికగా దాన్ని మనం చెప్పి ముందుకు వెళ్ళాలి ఏకాంతేనా అవికల్పితత్వాత్ అంటే నా అని అన్నారు రజ్జుసత్వమతో అసత్వము చేత నా ఆత్మ కూడా అసత్వం అంటే నో ఇందువల్ల ఏకాంతేన అవికల్పితత్వాత చూడండి ఆత్మ ఆత్మచైతన్యము అది భ్రమకి సాక్షి ద్వైతభ్రమ సాక్షి కానీ అది సుతరాము అవికల్పితము ఇప్పుడు నేను లేను అనేది కుదరదు ఎందుకంటే ఆ అభావానికి సాక్షిగా నేనుంటాను చూడండి నేను ఉన్నానా లేనా అని సందేహపడుతున్నాను అనేది కుదరదు ఎందుకంటే ఆ సందేహానికి సాక్షిగా నేనుంటా కాబట్టి నేను అనే అంశంలో అభావ జ్ఞానం కానీ సంశయ జ్ఞానం కానీ కలిగే పరిస్థితి లేదు ఎవరిని చెప్పింది అర్థమైందా దాన్ని ఏకాంతేన అవికల్పితత్వాత ఇప్పుడు ఎలా అయితే నాకు నోట్లో నాలుక లేదు అని చెప్పడానికి వీల్లేదు అది నాకు నోట్లో నాలుగు ఉందా లేదా సందేహం కలుగుతోంది అని కూడా చెప్పడానికి వీల్లేదు బికాస్ వాడు నోరు విప్పి మాట్లాడాడు అంటే నాలుగు ఉందన్నమాట అదేవిధంగా నేను ఉన్నానా లేదా అనే సంశయం కానీ నేను లేను అనే అభావ జ్ఞానం ఖచ్చితంగా చెప్పేటువంటి జ్ఞానం కానీ ఈ రెండూ పొసకము ఎందుకంటే ఈ రెండింటికి సాక్షి చైతన్యంగా అదే అసలైన నేను అది ఉండే ఉంటుంది ఎప్పుడు కూడా అదేవిధంగా ద్వైతము భ్రమ అని మీరు చెప్పినప్పుడు ఆ ద్వైత భ్రమానికి సాక్షిగా ఆత్మచైతన్యం ఏకాంతైన అవికల్పితత్వాత అది సుతరాము వికల్పితము కల్పించబడినది కాదు కాబట్టి అది ఉంటుంది ఆత్మచైతన్యం ఉంటుంది ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే వేదాంతంలో ఉపనిషత్తు కదండది అత్యంత సూక్ష్మమైన తత్వము మీరు జగత్తన్నా దేవుడన్నా ఏదన్నా ఆత్మలో విలీనమవుతాయి అన్నీ తీసుకొచ్చి ఆత్మస్వరూపంలో విలీనం అవుతాయి లేదు దేవుడు దేవుడు దేవుడు అని ఎంతనా ఆ దేవుడు ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఉండలేడు ఎందుకంటే దేవుడు కనుక ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఉన్నాడంటే జడమైపోతుంది జడము దృశ్యము కల్పితము అయిపోతుంది కాబట్టి ఆత్మరూపంగానే ఉంటాడు దేవుడు ఆత్మ ఉంటుంది అంచేతనే ఈశ్వరవాదుడు నిరీశ్వరవాదులని మీరు ఎప్పుడూ కూడా కలలో కూడా భ్రమపడద్దు స్వామీజీ నిరీశ్వరవాదం చెప్తున్నారు అనుకున్నారు అలా అనుకోద్దు ఈశ్వరవాదమే వేదాంతము ఈశ్వరవాదమే కానీ ఎటువంటి ఈశ్వరుడు ఆత్మరూపుడైన ఈశ్వరుడు నిరీశ్వరవాదం అంటే ఏంటో తెలుసు అండి ఐ ఆమ్ మిస్టర్ సోన్సో ఐ టేక్ ది స్టాండ్ దట్ దేర్ ఈస్ నో గాడ్